పర్శు ద్రవేవాదాలు నైనా మహోనతుడ మహిమ స్వరూపి మీకే స్థితి ప్రభా నేను ఈ దినమంతం మీ యొక్క సాంఛ్యత నడిపించి మీ యొక్క వాక్యాన్ని జానించాన్ని నడిపించడం మీకు ఎంతో వదనాలు మీ యొక్క సాయంత్రం ప్రభు మిమ్మల్ని స్థితించి కనపరిచి మహిమపరచలాగానే సేపడండి మరి విశేషంగా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని జలాగా సేపడండి వాక్యాల మీ సత్యాలను గ్రహించలాగనే సేపడండి రానున్న వాళ్ళని అనేక మమ్మల్ని మీ రాకవలసిన పరచుకోమని ప్రార్థిస్తున్నాం ఇక యుగ సమాప్తి చివరి ఆకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మేము జీవించాలనే సేపడండి మరి విశేషంగా ప్రభావ ఈ యొక్క వాక్యలు సత్యాన్ని గ్రహించి అనేకలకు దాన్ని మేము ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో నడిపించి మమ్మల్ని మీ రాక పరచుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వా ఈ యొక్క వాక్యం కొంచెం కష్టతరంగా ఉంటున్నా గానీ మీరు ప్రవ్వా చిన్నపిల్లలకి ఏ రీతిగా అయితే నేర్పిస్తారో ఆ రీతిగా నేర్పించమని ప్రార్థిస్తున్నాం వాటిని జాగ్రత్తగా మేము తన మళ్ళీ ఏకాగ్రతతో వాటిని నేర్చుకునేలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం దానికి తగిన పరుషురాత్మ నడిపిసాహనాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు ఈకత భయంకరమైన మోసకరమైన కాలంలో మేము మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం అవును దానికి తగిన ఆత్మీయ నడిపింపు కేవలం మీరే మాకు అనుగ్రహించగలదు అయినా కాబట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం మీ యొక్క ఆత్మని మా నుంచి తొలగనీయానికి ప్రభావా జాగ్రత్త ఆత్మలను ముందుకోవాలని సహాయపడండి మీ యొక్క ఆత్మ చేత నడిపించబడాలనే సహాయపడండి మీ మహిమార్దంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుని మీ రాక వరకు మమ్మల్ని ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈ రోజు పదకొండవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బాబులోనియన్ గ్రిగోర క్యాలెండర్ ప్రకారంగా మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడొచ్చి వన్ ఇయర్ అవుతుంది సికింద్రాబాద్ వైఎంసీకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారాయణగూడ వైఎంసీ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సెవెంత్ ఇయర్ ఫోర్ మంత్స్ వచ్చేస్తున్నా సరే మనం ఏం సెలబ్రేషన్స్ ఏం చేస్తే ఇక్కడ యానివర్సరీ వన్ ఇయర్ సక్సెస్ఫుల్ గా ఇక్కడ రన్ చేస్తామని కదా ఏది కూడా సెలబ్రేట్ మనం చేయం కేవలం ప్రభునే సెలబ్రేట్ చేస్తాం అంతేనా సెలబ్రేట్ జీసస్ సెలబ్రేట్ అని ఒక ఉంటాం చిన్నప్పుడు గుర్తుందా ఇంగ్లీష్ విన్నావా సేలబ్రేట్ జీజస్ సెలబ్రేట్ సేలబ్రేట్ జీసస్ సెలబ్రేట్ అదొక ఇంగ్లీష్ పాట ఉండేయండి మనం ఎప్పుడైనా ప్రభుని సెలబ్రేట్ చేస్తాం ఎందుకంటే ఆయన పాత నిబంధన కాలకు ప్రవేశాలన్నింటినీ ఫుల్ఫిల్ చేసినాడు సంపూర్తి చేసినాడు పాదీ ఆగ్ఞలు అతను సంపూర్తి చేసుకున్నాడు ప్రతి ఆజ్ఞని ఆయన సంపూర్తి చేసినట్టు మన మన కాలానికి కాబట్టి ఆ వాక్యాలని సంపూర్తి చేసిన వాడిని మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఉదాహరణకి పాత్ర కాలపు కాలప పుస్తకాలలో ఇసల్ పేర్లు పండగలు చేసేవాళ్ళు ఆ పండుగలన్నీ మన ప్రభుల సంపూర్తి అయినాయి ఎందుకంటే ప్రతి పండగ ఆయన జీవన విధానానికి సాధుశంగా ఉంటది ఒక పండగైన పుట్టుకకి ఒక పండగ ఆయన జీవన విధానానికి ఒక పండగ ఆయన మరణానికి ఒక పండగ ఆయన సమాధికి ఒక పండగ ఆయన భూస్థాపనికి ఒక పండగ ఆయన తిరిగి రానయనడానికి ఇంకొక పండగ మనమందరం ఆయన కలుసుకోవడానికి కాబట్టి ప్రతి పండుగ యొక్క మీనింగ్ అట్లా ఉంటాయి అన్నట్టు ఆ పండగలన్నీ ఆయనలో ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి మనము మళ్ళా తిరిగా ఆ పండగలు చేయనవసరం లేదు మనం కేవలం ఆయనని ఆచరిస్తే చాలు ఆయన పాటిస్తే చాలు ఆ పండగలు చేసినట్లే తర్వాత చాలా మంది ఏమంటారంటే మీరు సంటే ఫెలోషిప్ పెట్టుకోరు కదా బైబుల్లో సబ్బాత్తును ఆచరించమని పద పది ఆగలలో నాలుగవ ఆగేనా అది నాలుగవ ఆగ్ అది ఐదవ ఆగేనా సబ్బాత్తుని ఆచరించమని ఉంది కదా మీరు ఆచరిస్తులేరు కదా మన మీద మళ్ళా పాయింట్అవుట్ చేస్తారు ఫింగర్స్ అయితే మనం చూపించిన సపాతుకు అధిపతి మన ప్రభుత్వ సపాతు అనేది అంటే విశ్రాంతి దినము ఆయనలో ఫుల్ఫిల్ అయింది కాబట్టి విశ్రాంతి ప్రభులో ఉంటేనే విశ్రాంతి నువ్వు ప్రభు బయట ఉంటే లేదు ఈ లోకంలో విశ్రాంతి ఎక్కడ ఉండదు శరీరమైన విశ్రాంతి టెంపరీగా పండుకుంటావు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది మళ్ళీ అలసిపోతావు అది కాదు విశ్రాంతి అది టెంపరీ విశ్రాంతి మనకి శాశ్వతంగా మన హృదయంలో విశ్రాంతి ఇచ్చేవాడు కేవలం ప్రభు ఒక్కడే ఆయనల్లో విశ్రాంతి మనకి కాబట్టి మనం విశ్రాంతి దినాన్ని మనమే ఆచరిస్తున్నాం యాక్చువల్ గా ఆచరిస్తలేదు వాళ్ళకి సత్యం తెలియక లిటరల్ గా ఫిజికల్ గా సండే చర్చి పోయి అయ్యో సండే పోకపోతే ఏమవుతుంది అని ఆచరిస్తున్నారు వాళ్ళు కానీ మండే నుంచి శనివారం వరకు రొటీన్ లైఫ్ లో జీవిస్తారు మనం ఏం చేస్తాం ఏ రోజైనా గాని మనకు దినమే ఎందుకు మనం ప్రభులో ఆచరిస్తున్నాం కాబట్టి కాబట్టి అటువంటి విషయాన్ని మనకి బయలుపరిచిన ప్రభువు ఆయన గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా గత రెండు వారాల నుంచి వారం మనకి చాలా డిస్టర్బెన్స్ ఉండే కాబట్టి అంత డీటెయిల్ గా చూడలేకపోయిన వాక్యాన్ని ఒక ముఖ్యమైన అంశం మనము రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఏంటంటే టైమ్ ఆఫ్ ది ఎండ్ ఇంగ్లీష్ చెప్తే ఆర్ ముగింపు యొక్క సమయం ఈ యొక్క యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం ఎప్పుడు ఈ యుగము ముగిస్తుంది ఈ యొక్క యుగము ఎప్పుడు ముగిస్తుంది నీ రాకడ ఎప్పుడు అని శిష్యులు ఆయన అడిగింది ఒకరోజు రెండు వేల సంవత్సరం క్రితం ఒక మౌంటైన్ మీద అందరు కూర్చున్నప్పుడు ఆయన చెప్పిండు సూచనలు ఫస్ట్ సూచన ఏంటంటే ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకొని కొరకుండా చూసుకున్నాడు ఫస్ట్ సూచన అది అంటే ఏంటంటే బాహాటగా ప్రపంచమంతటా మోసం ఉంటది ఎటువంటి మోసం ఉంటది ఫిజికల్ గా కూడా మోసం ఉంటది ఫిజికల్ లేయర్ అంటే వాక్యము దేవుని యొక్క ప్రవచనం నెరవేరేది ఫిజికల్ లేయర్ లో స్పిరిచువల్ లేయర్ లో క్రిస్టియన్స్ సాధారణంగా ఫిజికల్ లేయర్ లో చూస్తూనే ఉంటారు గానీ సంపూర్ణంగా మనము సత్యాన్ని గ్రహించిన విశ్వాసం ప్రభునందు మనము స్పిరిచువల్ లేయర్ లా గమనిస్తాం ఎందుకంటే ఫిజికల్ లేయర్ అనేది పాత సంబంధించింది పాత కాలపు జీవనానికి సంబంధించింది ఓల్డ్ టెస్టిమెంట్ టైం కి సంబంధించి ఫిజికల్ లేయర్ ఆ ప్రవచనాలు ఫిజికల్ గా నెరవేరినాయి పాతవి గత ఇదిగో సమస్తం కృతమైనడు కాబట్టి ఇప్పుడు స్పిరిచువల్ లేయర్ లో నెరవేరుతుంటాయి ప్రతి ప్రవచనం కాబట్టి స్పిరి స్పిరిచువల్ లేయర్ అవి నెరవేరుతుంటే నువ్వు స్పిరిచువల్ గా తయారు కాకపోతే వాటిని గ్రహించలేవు నువ్వు ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్స్ లాగా ఉంటావు అవి ఫిజికల్ గా కనిపించాలనుకుంటావు కానీ ఇవన్నీ స్పిరిచువల్ గా తయారైతున్నాయి స్పిరిచువల్ గా తయారైతున్నాయంటే వాటికి కూడా వెనకాల స్పిరి ఫిజికల్ భాగమే కదా ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రవర్తన నెరవేరుతుందంటే మనకి తెలుసు రకరకాల మతపరమైన గుంపుల గురించి వాటికి దేవుడు కొన్ని గుర్తింపులు ఇచ్చాడు ఉదాహరణకి మిడతలు అంటే ఒక గుంపు అది గొర్రెలు అంటే ఒక గుంపు మేకలు అంటే ఒక గుంపు తేళ్లు అంటే ఒక గుంపు గుర్రాలంటే ఒక గుంపు ఇవన్నింటిని ఎందుకు మనకు అరీతిగా చూపించిందంటే ఆ రోజు రెండు సంవత్సరాల క్రితము ఇటువంటి టెక్నాలజీ లేదు కదా ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది కంప్యూటర్స్ ఉన్నాయి ఆ లేవు కదా ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు మోటార్ సైకిల్స్ ఉన్నాయి లారీస్ ఉన్నాయి ట్రక్స్ ఉన్నాయి ఆ రోజులలో లేవు కదా ఆ రోజులలో ప్రవక్త వాటిని ప్రవచించాలంటే భవిష్యత్తులో రెండు సంవత్సరాల్లో ట్రక్స్ ఉంటాయి అని ప్రవచించాలంటే వాళ్ళకి ట్రక్ తెలియదు కదా ఈ రోజు నీకు తెలుసు ట్రక్ అంటే మోటార్ బైక్స్ ఆటోమొబైల్స్ అంటే బట్ వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ అందుకు రథాలతో పోల్చారు వాళ్ళ దర్శనంలో రథాలు కనిపిస్తూ ఉంటాయి స్పీడ్ గా రథాలు పరిగెత్తుతున్నట్లు అగ్ని వాటి నుంచి అగ్ని బయలుదేరుతున్నట్లు చూస్తారు అసలు అగ్ని ఎట్లా అవి లైట్స్ రెండు వేల సంవత్సరాల తర్వాత మోటార్ సైకిల్స్ కార్స్ లారీసు మంచి వేగంగా స్పీడ్ గా దూసుకొని పోవడము వాటికి లైట్స్ ఉండడము అవన్నీ వాళ్ళు అక్కడ చూస్తున్న రెండు వేల సంవత్సరాల దర్శనంలో కళలో ప్రవసాలలో అవి చూసుకొని వాళ్ళు చెప్తున్నారు పాప వాళ్ళకి తెలియవు ఆ రోజు కాబట్టి మన టైంస్ వచ్చేటప్పటికి అవన్నీ మోడర్న్ టైమ్స్ ఇప్పుడు ఉదాహరణకి నిజంగా మిడతలు అంటే ఈ రోజు ఎక్కడ కనిపిస్తాయి మిడతల కాట్లు ఎట్లుంటాయి అంటే తేళ్లు కరిచినంత బంట ఉంటుంది అంటే మిడత గడుస్తుందా నిన్ను మిడత కరుస్తా నేను పట్టుకుంటే మిడతలని రకరకాల మిడతలు వస్తూ ఇంట్లో వర్షాకాలానికి ముందు వర్షాకాలం తర్వాత రకరకాల మిడతలు వస్తా వాటిని పట్టుకొని మనం బయట ఉంటాం ఇంట్లోకి వచ్చేస్తుంది ఒకసారి మిడత ఇంత పెద్దగా ఉంటుంది మిడత దాన్ని మనం ఏం చేస్తామంటాం పట్టుకొని దాన్ని బయటికి పంపించేస్తాం ఎందుకు పంపించేస్తాం హై కర్హ్ మిడతలు గర్వవు కానీ ఒక ప్రవచనం ఏముందంటే మిడతలు మిడతల కాటు ఎట్లుంటది అంటే తేళ్లు కలిసినట్లు మంట ఉంటది అనుంది మనం నిజంగా మిడత గర్వదు కదా కానీ వాళ్ళకి ఆ రోజులలో మిడతలు చూపిస్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం కానీ మన టైంకి వచ్చేటప్పటికి అవి మిడతలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రభు సూచనలు కూడా ఇచ్చిండు మిడత అంటే వాటి తలలు మనుష్యం ముఖంలో వాళ్ళే ఉన్నాయనుంది అంటే మిడతలు ఒక మనుషుల గుంపుకు సంబంధించింది ఆ ప్రవచనం చెప్తుంది ఆ రోజులలో వాళ్ళు చూసిన ఆ దర్శనాలు మన కాలంకి వచ్చేపటికి టోటల్లీ డిఫరెంట్ గా మారిపోయినాయి అందుకు నీకు ఆత్మీయ స్థితి ఆత్మీయ జీవితంలోనూ వాటిని గ్రహించడం నేర్చుకోవాలా బైబుల్ ప్రవచనాలు నేర్చుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభు స్వరాన్ని నువ్వు వినలేవు ప్రభు నీ తను మాట్లాడాలంటే మాట్లాడేవాడు పాత కాలం అంతే మొదలుకొని ఈ రోజు కూడా ఎందుకంటే ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్నదేవుడు ఎప్పటికైనా కానీ మనతో మాట్లాడాలంటే ప్రవచాలతోనే మాట్లాడుతాడు నేను మొదటి కూడా నేను మీ ఉపమాన రీతిగానే మాట్లాడన్నాను కానీ ఉపాన రీతిగా లేకుండా ఏది మాట్లాడలేదు కాబట్టి ఆయన వాక్యాలు నువ్వు స్వరం వినాలంటే మెకానికల్ గా వింటే సరిపోదు ఆయన ఏ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు అది ఏ రీతిగా ఉపమాన రీతిగా ఉందా ప్రవశపరంగా ఉందా వాటిని గ్రహించే బాధ్యత మనది దాంట్లో చిహ్నాలుంటాయి ప్రతి దర్శనాలలో ప్రతి ప్రవశాలలో కొన్ని చిహ్నాలుంటాయి ఆ చిహ్నాలని మనం గ్రహించాలా వాటి అర్థం ఏంది వాటి వెనక భావం ఏంది అనేది గ్రహించాలా అది మనుషులకి కొంచెం కష్టమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం కాబట్టి వాటిని మనకు నేర్పిస్తున్నాడు ఎట్లా అర్థం చేసుకోవాలని చిహ్న పరంగ చెప్పబడ్డ ఆ వాక్యాలు రెండు వేల సంవత్సరాల క్రితము కొత్త నిబంధన రెండు వేల సంవత్సరాల క్రితము పాత నిబంధన పదిహేను వందలంటే మొత్తం కలిపి ఇవన్నీ పదిహేను వందల సంవత్సరాలు పట్టింది వీటిని పుస్తకాలు మరి పదిహేను వందల సంవత్సరాల చెప్పబడ్డ వాక్యాలు ఆ రోజుల్లో వేరే ఉంటే ఉదాహరణకి ఆరు అనే ఒక నంబర్ ఉంది వాళ్ళకి చాలా సున్యాసంగా అర్థమైంది కానీ ఈ రోజు మనకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎందుకు అర్థం అయిందంటే వాళ్ళ కాలంలో అది ఈజీ ముద్రలు పెట్టుకోవడము ఊర్లలో పశువులకి ముద్రలు వేసుకుంటారు మనుషులు ఇది నా పశువు ఇది నా ఎద్దు నా ఆవు అని వాటికి ముద్రలు వేసుకుంటారు వాళ్ళు మరి ఆ రోజుల్లో ముద్రల గురించి వాళ్ళకి చాలా సునీసంగా అర్థమైతుంది ఊర్లో ఉండటం వాళ్ళకి అర్థమైతుంది సిటీలో ఉండడానికి అర్థంగా ముద్రలు అంటే కాబట్టి వాటిని నువ్వు అర్థం చేసుకోవాలంటే వాటి వెనక ఉన్న చరిత్ర ఆ యొక్క స్థితి ఏ స్థితిలో వాటి గురించి చెప్పబడిందో అవన్నీ మనం అర్థం చేసుకోకపోతే ఎప్పటి అర్థం అంటావు తర్వాత క్రైస్తవ జీవితంలో ఏంటంటే అర్థం కాలేదు అయినాగా నేను చదివాను బ్లైండ్ గా చదివేసి యధావిధిగా వెళ్లిపోతాడు రోజు ఒక అధ్యాయం చదవాలి కాబట్టి మార్నింగ్ లేదు చదువుతాను ఏం నేర్చుకున్నావు నువ్వు నేర్చుకోకపోతే నీ విశ్వాసం బలపడదు వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించకపోతే విశ్వాసం బలపడదు విశ్వాసం లేకుండా ఎవడు దేవుడికి ఇష్టంగా ఉండలేడు ఆచారబద్ధంగా ఉంటగా ప్రార్థన చేసుకుని వాక్యం ఏదో చదివినట్టే నీకు విశ్వాసం బలపడదు ప్రభుకి ఇష్టంగా ఉండలేవు మనం ఇక్కడ ప్రయాసం ఎందుకు ఆయనకి ఇష్టంగా ఉండడానికి విశ్వాసం బలపడాలా విశ్వాసం బలపడాలంటే అందులోని సత్యాలను గ్రహించాలా కాబట్టి ఒకటి వారం నుంచి మనం చూస్తున్నాము ఈ రోజు మరికొన్ని విషయాలు చూపిస్తాను ఏంటంటే ఈ యొక్క యుగము ముగింపు సమయం ఎట్లా ఉంటది అనేది ఒక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం టైమ్ ఆఫ్ ది ఎండ్ అన్న అంశాన్ని మనము రెండు మూడు వారాల నుంచి ధ్యానిస్తున్నాం అయితే దానికి సంబంధించి మనము తొమ్మిదవ అధ్యాయంలో చూసినాము మన ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వర్షంలో ఉంది ఆ సీక్రెట్ ఈ ఎండ్ టైము యొక్క ఇండికేషన్ లేక గుర్తింపు ఈ యొక్క సమయపు యొక్క మన ముగింపు సమయం యొక్క గుర్తింపు ఎట్లా అంటే అక్కడ ఫిఫ్టీన్ ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యయము పదిహేను వర్షం నుండి రెవల్యూషన్స్ చాప్టర్ నైన్ వర్స్ ఫిఫ్టీన్ లో అందులో ఏముందంటే మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి ప్రభు మనకి ఈ విషయాలు చూపించాడు సింబాలిక్టర్ ఏంటంటే ఆయన వచ్చే టైంకి ఎట్లా ఉంటాయి స్థితులు ఒక మేజర్ స్థితి ఏందంటే మతపరమైన క్రైస్తవ జీవితంలో మనుషులు ఎట్లా తయారైతారు చివరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఏ రీతిగా తయారవుతారు అనేది మనకి ప్రభు అనేక సార్లు మాట్లాడే మరి విశేషంగా పోయిన వారం ఆ దాని రంగులోని వాక్యాన్ని మనం రెండవ అధ్యాయంలో ధ్యానిస్తే ఒక విషయాన్ని చూపించు ఏంటంటే కుమరి మంటి కుమరి మట్టి గురించి ధ్యానించిన మనం వారం కుమారి మట్టి చివరికి వచ్చేప్పటికీ బుర్రగా తయారైతుంది కుమరి మట్టి అంటే మంచి మట్టి కుమరి ఎట్లా తయారు చేస్తారంటే ఆ ఊరి చివరిన ఒకట స్థలంలో తెచ్చుకుంటాడు ఆ మట్టిని తీసుకొచ్చుకొని దాన్ని బాగా తొక్కుతాడు ఎంతోసేపు తొక్కుతాడు రోజంతా తొక్కుతాడు కాళ్ళు నొప్పి వచ్చినా గాని మరించుకుంటా వాటన్నిటిని తొక్కి ఆ మట్టిలోని తొక్కడం వల్ల ఏం జరుగుతుందంటే మట్టిలో ఉన్న రాళ్లు రప్పలు పిడతలు చెత్తా చెదరము గడ్డి వేర్లు అవన్నీ బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చి ఆ మట్టి చాలా స్మూత్ గా పర్ఫెక్ట్ గా తయారైంది దాన్ని క్లే అంటారు ఇంగ్లీష్ లో క్లే కాబట్టి ఆ మట్టి ముత కుండాలకి తయారు చేయడానికి ఆ రీతిగా తయారు తయారు మట్టి కానీ జరిగింది ఏంటంటే ఆ మట్టి చివరి కాలం వచ్చినప్పటికీ బురదగా మారింది కుమ్మరి యొక్క మట్టి బురదగా మారడం అనేది మనం అక్కడ గణించినాం అక్కడికి ఎండం కి నాకు మైండ్ ఓపెన్ చేసింది దేవుడు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నేను దాని గ్రంథాన్ని జరించిన ఆల్మోస్ట్ 25-30 థర్టీ ఇయర్స్ స్టార్ట్ అయిపోయింది నేను ఆ వాక్యం జరించి కానీ ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి జరిసినప్పుడు నాకు అది మైండ్ ఓపెన్ చేయలేదు కానీ లాస్ట్ వీక్ ఓపెన్ చేసింది నా మైండ్ కాబట్టి నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది అనేకమైన విషయాలు మనకి ఓపెన్ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే వేరే చర్చ్ మెంబర్స్ వీటిని చూస్తలేదు కొంతమంది మరలాగా చూస్తున్నారు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ప్రపంచమంతట అవి వాల్ చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న గుంపుని ప్రభు చివరి కాలంలో ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి ఆ రీతిగా ఏర్పరచుకుని వాళ్లకి వీటిని చూపిస్తున్నాడు అందులో నువ్వు నేను ఉన్నామనేది మనము ఎంతో కృతజ్ఞత భావంతో అతని సన్నిధిలో మనం సమయాన్ని గడపాలి ఎందుకంటే మనకి వాటిని స్పెషల్ గా బయలుపరచడం మనం హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ కాదు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలే కాదు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మనం కానే కాదు కానీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అవి చూపించలేదు బైబుల్ కాలేజెస్ లలో బైబుల్ థియాలజీ కోర్సెస్ లలో గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ కి వీటిని బయలుపరచలేదు కానీ మనకి ఎందుకు బయలుపరుస్తున్నాడు అంటే ప్రభు దాన్ని ముందుగానే హెచ్చరించింది బాలురికి వాటిని చూపిస్తున్నాడు అంటే నీ హృదయం తయారైతే వీటిని చూడగలవు గొప్ప గొప్ప జ్ఞానులకి వాటిని మరుగు చేసి బాలురికి వీటిని బయలుపరుస్తుడు దేవుడు అనేది వాక్యం మనం చూస్తాం యశగ గ్రంథంలో యశగ గ్రంథంలో ఇస్తా కాబట్టి గొప్ప జ్ఞానులకు వీటిని మరుగుపరిచి బాలురికి వాటిని చూపిస్తుండే బాలురు ఎవరు మన చే ఆటంకపరచకండి దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు దేవుని రాజ్యం ఇలాంటిది వారిదే ఎందుకంటే వాళ్ళ పసిపిల్లలు నువ్వు వయసులో ఎంత పెద్దవాడి అయినా ఎంత పెద్దదానవైనా గానీ నీ మనసు పసిపిల్లల మనసు లాగా గానీ నీవు వాటిని చూడలేవు అనే విషయాన్ని ఆత్మీయ దశలో అర్థం చేసుకోవాలి మన దాన్ని కాబట్టి ఆ పదిహేనవ వర్షంలో ఏం చూస్తున్నామంటే యుగ సమాప్తిలో మతపరమైన క్రైస్తవ గుంపు నాలుగు గుంపులుగా విభజిపబడినట్టు మనం ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనం ఎక్కడైతే బైబుల్ స్టడీ స్టార్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి నాకు మట్టు రెండు వేల చూపించిన దేవుడు కానీ నేను అంత క్విట్ గా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే దానికి ముందు నా మైండ్ ఒక రీతిగా ఉంది మోల్డ్ అంటాం అంటే ముద్ర ముద్ర అచ్చు ఒక అచ్చులో నా మైండ్ అచ్చు చేయబడింది ఆ అచ్చు నుంచి బయటికి వచ్చి ఇంకొక కొత్త అచ్చులకు రావాలంటే నా మనసు ఒప్పుకోలేదు అందుకే నేను నాకు దేవుడు బయలుపరిచిన నేను ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ పట్టింది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు టెస్టింగ్ చేసి దాన్ని కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి దాన్ని అక్సెప్ట్ చేయకపో దాన్ని అక్సెప్ట్ చేయాలంటే దేవుడు ఒక ఒక కష్టతరమైన సమస్య కూడా నన్ను బోధించు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక అచ్చులో ఉన్నావు ఒక మైండ్ ఒక టైప్ ఆఫ్ దైవికమైన బోధలో ఉన్నావు నువ్వు దాంట్లోకి వెళ్ళి రాకపోతే ఈ విధమైన బోధన నువ్వు అక్సెప్ట్ చేయలేవు నువ్వు తీసు స్వీకరించలేవు అందుకు ఆ దైవికమైన బోధ నుంచి నన్ను డిస్కనెక్ట్ చేసేది చేయడం వల్ల దాని నుంచి దూరం కావడం వల్ల దీనికి దగ్గర అవ్వాల్సి వచ్చింది ఆయన విధానాలు అట్లా ఆ రీతిగా ఉంటాయి కొంచెం కష్టతరం అనిపించింది కానీ శారీరకంగా విడిపోవడం అనేది కొంత కష్టమే కానీ ఆత్మీయంగా ఆయనలో ఆనందం ఉంటదన్నది ఈ సత్యాన్ని బయల్పరచబడ్డానికి నాకు విడుదల కలిగింది రిలీజ్ లేకుంటే ఎంతో భారం ఉండే ఎట్లా ఎట్లా ఏం సంగతి అనేది రిలీజ్ వచ్చేసింది దాని తర్వాత ఈ వాక్యం అర్థమైన కదా కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా ఏంటంటే మనకు బయలుపరచబడ్డ ప్రకారంగా చర్చ్ అనేది ఆత్మీయమైన విధానం అది బిల్డింగ్స్ కావు అది ప్రోగ్రామ్స్ కావు అవి మనుషుల కల్పితాల చేత చేయబడింది అసలే కాదు మనుషులు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు ఒక డిజైన్ పెట్టుకుంటారు దాని ప్రకారంగా షెడ్యూల్డ్ కండీషన్ గా పోతా ఉంటారు అది కాదు చర్చ్ అన్న విషని ప్రభు మనకు బయల్పరిచింది చర్చ్ అనేది ఆత్మీయమైంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామంలో కూడి అక్కడ నేనుంటా అన్నాడు కాబట్టి అదే చర్చ్ అంటే విశ్వాసుల సహవాసమే ఒక చర్చ అది ఒక బిల్డింగ్ కి సంబంధించింది కాదు ఒక స్థలానికి సంబంధించింది అసలే కాదు అన్న విషని ప్రభు మనం మాట్లాడండి దాని తర్వాత చర్చ్ అనేది నాలుగు గుంపులుగా విభజింపబడింది మొదటి రెండు గుంపులు మతయాచకులు మతయాచకులు ఒక గుంపు దాని తర్వాత పెద్దలు అంటే అడ్మినిస్ట్రేటర్స్ చర్చ్ లో అడ్మినిస్ట్రేటర్స్ పాస్టర్స్ పాస్టర్స్ ఒక గుంపు అడ్మినిస్ట్రేటర్స్ అంటే పెద్దలు అంటే అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటే వాళ్ళు ఫండ్స్ మేనేజ్మెంట్ అరేంజ్మెంట్స్ ఆర్గనైజింగ్ ఇటువంటి అన్ని చూసుకుంటే వాళ్ళు ఒక గుంపు వీళ్ళు కొన్నిసార్లు పాస్టర్స్ మీద అధికారం చూపిస్తారు కొన్నిసార్లు పాస్టర్స్ వీళ్ళ మీద అధికారం చూపిస్తూ ఉంటారు ఇవి జరుగుతూ ఉంటాయి పాలిటిక్స్ అవి రెండు గుంపులు చూపించింది దేవుడు మనకి వాక్యంలో వాక్యంలా చూపించాడు దాని తర్వాత మూడవ గుంపు చాలా పెద్దది గొప్ప జన సమూహము వాళ్ళు ఎప్పుడు కింద కూర్చొని వాక్యం వినేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఇటు దిక్కు రావడానికి ప్రయత్నించారు ఎందుకంటే వాళ్ళకు ఎవ్వరు చెప్పలే పైగా ఆ చెప్పేవాడు వాడిని కిందనే ఉండనిస్తాడు గాని ఇటు దిక్కు రానియడు ఇటు దిక్కు రాణిస్తే వాడు నాకు కాంపిటేటర్ అవుతాడు వాడు ఇంకొక చర్చి పెట్టుకుంటాడు నాకు రావాల్సిన మనీ నాకు రాదు ఇది ఒక బిజినెస్ గా తయారైపోయింది ఈరోజు ప్రపంచమంతటా నేను చెప్తాను ఈ స్టోరీ ఎందుకంటే నేను ఇక్కడే కాదు వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఫాస్టర్స్ ఒక గురించి ఒక కంప్లైంట్ చేసుకోవడానికి నిన్న ఛాన్స్ అవుతుంది ఒక ఫస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొకటి వెళ్లిపోయి బయట ఇంకొకటి పెట్టుకోవడం వీడు వారి మీద ఏడవడం అక్కడ కూడా ఉంది అంటే ప్రభు మనకి ఏం చూపిస్తుంది అంటే ఇది యూనివర్సల్ గా జరుగుతుంది ప్రపంచమంతటా జరుగుతుంది వ్యవస్థ ఈ స్థితి కాబట్టి దాంతో మనకి ఏమి సహవాసం లేదు దాంతో మనకేం పొత్తు లేదు నువ్వు ఆ మూడు గుంపులలో ఉండడానికి వీల్లేదు మొదటి గుంపు ఏంది యాజకుల గుంపు బిజినెస్ మైండెడ్ ఫెలోస్ రెండవ గుంపు ఎల్డర్స్ గుంపు వాళ్ళకి పవర్ కావాలా పవర్ రికగ్నిషన్ ఎక్కువ వాళ్ళకి మూడవ గుంపు కాంగ్రియేషన్ కింద కూర్చొని వాక్యం వినేటోళ్ళు వీలు వాళ్ళు ఇటు గాలి ఇటు వీస్తే ఇటు పడతారు అటు వీస్తే అటు పడతారు అది మూడవ గుంపు కానీ నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటది అన్న విషయాన్ని ప్రభు మనకు చూపించండు ఆ దానికి సంబంధించిన ఆత్మీయ చిహ్నాలు ఎన్నో చూపించండు పాత కాలంలో చూపించిండు కృత నిబంధన కాలంలో చూపించండు పాత కాలంలో ఆ నాలుగవ గుంపు ఎక్కడ ఉందంటే ఊరి చివర గుడిసేసుకుని ఉంది ఊరి చివర గుడిసెలో ఉంటుంది ఆ పాడవ నాలుగవ గుంపు ఆ ప్రవక్త అనేవాడు గుడిసె వేసుకుని వాడికి సరిగా బట్టలుంటావు శరీరం మీద బోనె పట్ట గడ్డము మొత్తము జుట్టు వాడు ఎప్పుడు ఆడంబరంగా జీవించలే వాడు ఎప్పుడు ఆ గుడిసెలు కూర్చొని గంటలు గంటలు ప్రార్థిస్తాడు లేకుంటే ఆ గుహలోకి పోయి ఆ కొండల సందులలోకి పోయి కొండల మీద పోయి నలభై రోజుల్లో ఎన్ని రోజుల్లో వాడు తెలియదు వాడు అక్కడే ప్రార్థన చేస్తూ దేవులతో సంభాషిస్తుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడిడు దేవుడి దర్శనం వాడికి ఇచ్చిండు వాడు తిరిగి వచ్చి గుడిసెలు ఎవరన్నా అన్నం ఇస్తే తిన్నాడు లేకుంటే పస్తులున్నాడు కాని వాడు ఎప్పుడు కూడా సుఖ అనుభవాన్ని ఆశ్రయించలేదు వాడి లైఫ్ అంతా ఆ నాలుగవ గుంపు వాడు ఎప్పుడు బయట ఉన్నాడు అయితే మొదటి మూడు గుంపులు లోపల ఉన్నాయి పట్నం లోపల అంతఃపురంలో రాజు ఉంటే రాజుకి సన్నిహితంగా యాజకుడు ఉన్నాడు యాజకుడికి సన్నిహితంగా అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు గొప్ప అంటే ఇక పట్నం అంతా గొప్ప కదా ప్రజలు అది ప్రభు మనకి చిన్న పరంగా కానీ నాలుగవ గుంపు మట్టు ఎప్పుడు బయట ఉంది అది పాత కాలంలో అంత దుస్తం ప్రతి ప్రవక్త ఊరి చివరినే ఉన్నాడు కాని రాజుకి సన్నిహితంగా లేడు రాజుకి చాలా క్లోజ్ గా ఉన్నది పాస్టర్సే ప్రీస్ పాత నిబంధన కాలంలో ప్రీస్ అనేటోళ్ళు ప్రత పాస్టర్స్ అంటున్నాం అంతే ప్రీస్ అంటే యాజకుడు యాజకులు రాజుకి దగ్గర ఉంటూ రాజుకి ప్రార్థనలు చేసుకుంటా అంతఃపురంలో పంచపక్ష పరమాణాలు తిన్నారు యాజకులు వాడికి ఎప్పుడు కూడా భారం లేకుండే దేవుని భారం అంటూ లేదు ప్రజలకి దేవుని వాక్యాన్ని చూపించాలా అన్న తపన వాడికి లేకపోయే అందుకు ఆ యాజకులు చనిపోవడం మనం చూస్తా ఉంటాం పాత కాలపు పుస్తకాలలో కానీ ప్రొత్త నిబంధన కాలంకి వచ్చినప్పుడు కూడా అదే విధంగా మనకు ప్రభు చూపిస్తా ఉంటాడు శిష్యులు ఎప్పుడు బయట ఉన్నారు మన ప్రభు ఎప్పుడు బయటనే ఉన్నాడు ప్రభు ఎప్పుడన్నా మందిరం లోపల పోయిందా రానియలేదు అతన్ని ఒక్కసారే రాణిస్తారు అది చివరిగా చనిపోక అప్పుడు యశగ గ్రంథంలోని పుస్తకం చదువుతాడు దేవుడు యొక్క ఆత్మ నా మీద ఉన్నదనేసి స్టార్ట్ చేస్తాడు అది ఒకటేసారి ఆయన లోపల మనం చూస్తాం ఇతర సమయంలో ఆయన లోపల రాని యాజ్ఞ ఎందుకంటే కబ్జా చేసి పెట్టుకున్నారు చర్చెస్ ఆ రోజులలో ఆయన పుట్టిన టైం ఆయన కాలంలో తర్వాత ప్రధాన యాజకులు తగ్గిన యాచకులు అందరూ లోపల ఉంటూ కంట్రోల్ చేసారు మొత్తం బిజినెస్ వ్యవస్థ అంతా వాళ్ళ పవర్ కి వ్యతిరేకంగా ఎవరిని రానిలేదు అది పొలిటికల్ సిస్టమ్ ఆ రోజులలో సాధారణంగా చర్చస్ల్లో వాటిని మనం ధ్యానించాం ఈ బైబుల్ సిరీస్లో వాటిని ధీర్యంగా ధ్యానిస్తాం కాబట్టి అది ఒక పొలిటికల్ సిస్టమ్ నా బిజినెస్ కి వేడవాడు అది ఒక పాలిటిక్స్ అన్నట్టు అట్లా పాలిటిక్స్ ఆడేవాళ్ళు వాళ్ళ ఆ రీతిగా కాబట్టి యాజకులు మన ప్రభుని లోపలికి రానియలేదు శిష్యులను అసలే రానియలేదు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా సత్యాన్ని ప్రకటించే వాడిని ఎవ్వని లోపలికి రానియవేస్తావు ఒక చర్చికి వ్యతిరేకంగా నువ్వు చెప్తున్నావు వాడు అలా సత్యమని గ్రహిస్తలేడు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడు దా సత్యమని గ్రహించకుండా ఆ చెప్తున్న వాడిని తృణీకరించింది ఈ లోకం మొదటి నుంచి కాబట్టి ప్రభు మనకు చూపించిండు నీకు ఒక సత్యం బయలుపరచబడ్డప్పుడు నువ్వు మనుషులకు చెప్పినప్పుడు వాళ్ళు కొంత కష్టతరంగా దాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే సత్యము చేదుగుంటది సేవా జీవితంలో కూడా సత్యాన్ని ప్రకటించినప్పుడు చాలా కష్టతరం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ ఒక ముద్రలో ఉంది ఆ ముద్ర నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే నీవు నేను అటువంటి ముద్రకెళ్ళి బయటకు ఆ మోల్డ్ నుంచి బయటకు రావాలంటే చాలా స్ట్రగులింగ్ ఉంటది కాబట్టి ఆ స్ట్రగ్లింగ్ ఎందుకన్నా తలనొప్పి అనేసి గొప్ప జనం అందరూ కాంప్రమైజ్ అయిపోయి కాంగ్రిగేషన్ లాగానే ఉంటున్నారు కానీ ప్రభు ఏం చెప్పిందంటే పౌల ద్వారా మనకు ఆ విషయం వెల్పరచబడింది ఏంటంటే క్రిస్ని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఒక పాస్టరే ప్రకటిస్తున్నాడు మళ్ళీ కాంగ్రిగేషన్ ఎప్పుడు ప్రకటించాలా కాబట్టి శ్రమ ఎవరికి ఎవరైతే ప్రభుని ప్రకటించారో వాళ్ళకందరికీ శ్రమ అందుకు క్రైస్తవ సంఘము శ్రమలుగుండా పోతుంది ప్రపంచం అంతటా ఎందుకంటే కేవలం టూ అవర్స్ సండే చర్చ వాక్యం విని వెళ్ళిపోతారు రెస్ట్ ఆఫ్ ద డేస్ మండే నుంచి శనివారం వరకు రొటీన్ లైఫ్ అన్యుల జీవిస్తా ఉంటారు భక్తిగా కానీ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు శక్తి అంటే పరశుదాత్మ అభిషేకం ఉండాలా పరశుదాత్మ అభిషేకం ఎందుకు ఉండాలా సువార్త ప్రకటించడం కోరుకు ఆయన సత్యంలోనికి నడవడానికి సత్యాన్ని అనేకలకు చూపించడం కొరకు నీకు పరుషుత్మ అభిషేకం ఇస్తారు కానీ ఈ రోజు చర్చ టీచింగ్స్ ఏం తెలుసా పరిశుధాత్మ ఎందుకు బ్రదర్ దయ్యాలను వెలగొట్టి బ్రదర్ రోగులను స్వస్థపరచడం బ్రదర్ అద్భుతాలు చేయడం కొరకు బ్రదర్ అన్న బోధ ఉంది ఈరోజు కానీ ప్రభుయే చెప్పండి పరుశుధాత్మడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తున్నాడు మళ్ళీ ఎక్కడ పోతున్నాం సర్వ సత్యం ఒక్క ప్రవచనం ధ్యానించాం చర్చ స్థలంలో ఆదరణకరమైన వాక్యము సువార్త చెప్తారు కరెక్టే రక్షణ అనుభవం రక్షణ సందేశం అన్ని కరెక్టే కానీ ఎప్పుడు ప్రభు రాక సంబంధించిన సూచనలు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఎప్పుడు ధ్యానించరే బైబుల్ కామెంటరీస్ థియాలజికల్ కాలేజ్స్తారు గాని వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రవ్వా నాకు బయలుపరిచే ప్రవ్వా అన్న ప్రార్థనలు లేవు ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడ్ బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ చదువుకుని పోయి సండే ప్రిపేర్ అయిపోయి వాక్యం చెప్పడం కాబట్టి ప్రభు స్వరాన్ని నువ్వు ఎప్పుడు వింటున్నావు ఎందుకంటే నేను పాస్టర్స్ తో పాటు బాగా తిరిగిన వాడిని చాలా సంవత్సరాలు ముప్పై నుంచి కాబట్టి ఆ విధానాలు వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా ఎప్పుడు చెప్తలేము ఒక మనిషి గురించి ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పాము ఒక చర్చికి వ్యతిరేకంగా చెప్పాము కాంగ్రిగేషన్ ని మీరు శిష్యులుగా మారస్తలేరు అదే మీరు చేసిన తప్పు కాబట్టి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి చతురు అని చక్ర గ్రంథాల ప్రవచనం తీసిన మనం మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి మూడవ గుంపుని దేవుడు శ్రమల గుండా బయటకి తీసుకొస్తాడు కానీ నువ్వెక్కడున్నావు నువ్వు నాలుగవ గుంపులున్నావు ఎప్పుడు బయట కృత్త నిబంధనే గాని పాత నిబంధన కాలమే గానీ ఒక బత ఒక క్రైస్తవ గుంపు ఎప్పుడు బయట ఉంటూ ప్రభుకి చాలా సన్నిహితంగా ఉంటది వీరు ఎవరు అంటే గొర్రపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడ వెళ్లిరి గొర్రెపిల్ల వెంబడి వెళ్లిరీ అన్న వాక్యం మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో కాబట్టి మనము ఆ గుంపులో ఉండాలి ప్రకటన గ్రంథం వచ్చే పునర్వర్మ ప్రభు మనం చూపించాడు ఆయన మందిరం బయట ఉన్నాడు బయట ఉండి తలుపు కొడుతున్నారు లోపల పాటలు పాడుతున్నారు మనుషులు ఆ ఏడు సంఘాల గురించి మనం ధనిస్తే చూస్తాం అక్కడ ఆ ప్రవేశాల గురించి అక్కడ ధ్యానించిన వాళ్ళు ఆయన ఎంతసేపు తలుపు కొట్టి ఎవడు వెళ్లిపోతాడు ఆయన నువ్వు లోపల పాటలు పాడుతూ వర్షిప్ చేస్తున్నావు ఫాస్టింగ్ ఉంటున్నావు ఉపాసాలు ఉంటున్నావు ఎంతో అద్భుతంగా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నావు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ లెంట్ ప్రేయర్స్ అన్ని చేస్తున్నావు కానీ ఆయన బయట ఉన్న ఆయన స్వరం ఎందుకు వినలేని స్థితిలో ఉన్నావు ఈరోజు ఆ స్వరం అర్థం చేసుకుంటే ఆయన ఆహ్వానించే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఏడు సంఘాలు ఆహ్వానించలేదు ఎండ్ టైమ్స్ లో కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయాడు బట్ ఈ సత్యం గ్రహించిన నువ్వు బయట ఉంటావా లోపాలు ఉంటావా అది తీర్మానించుకోవాల ఎందుకంటే సేవ జీవితము క్రైస్తవ జీవితం అంతా సంబంధించింది బ్లైండ్ గా అక్సెప్ట్ చేసేది కాదు అపోస్తకారాలు మనం చూస్తాం బెరియన్ల గురించి వాళ్ళు ఎవరు చెప్పిన వాక్యము పరిశీలించారు పౌలు లాంటి చెప్తే కూడా పౌలు చెప్పిన వాక్యము బైబిల్లో ఉందా లేదని పరిశీలించి అప్పుడు స్వీకరించింది అతన్ని అందుకు వాళ్ళు ఘనులు అన్న సాక్ష్యం పొందుకున్నారు కాబట్టి నువ్వు కూడా బెరియల్ వల్లే ఘనత వహించాలి అటువంటి సాక్ష్యం పొందుకోవాలి ప్రభు నుంచి మంచి దాసుడా మంచి దాసులు అన్న బిరుదు నీకు రావాలా అంటే పరిశీలించాల వాక్యాలని ఎందుకంటే నేను మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఈ వాక్యాలు సంపూర్ణంగా మోసకరమైన జీవితంలో ఉంటున్నాం కాలంలో మనం ఉంటున్నాం ఎక్కడ చూసినా మోసమే ఎక్కడ చూసినా మోసమే సర్వసత్యం లేదు ఇక్కడంతా మోసమే ప్రపంచం మోసమే ఒక మన ఏరియా కాదు గోల్ గోల్డ్ క్రిస్టియానిటీ అంత మోసంలో ఉంది అది ప్రాస్పరిటీస్ఫుల్ అంటే ఐశ్వర్య బోధలో తులతూగుతుంది ఈ రోజు అంత ఐశ్వర్యానికి సంబంధించింది మతపరమైన జీవితం ఆయన చెప్పిండి ఏంటి ధనాన్ని ఆర్జి ఆర్జించకుడి ధనాన్ని ఈ లోకంలో ధనాన్ని సమర్పూర్చుకున్న అని చెప్పిండు కానీ ఈ రోజు మతపరమైన జీవితం ధనం గురించి మాట్లాడుతున్నాను దేవుడు నేను సమృద్ధిగా ఆశరించునుగాక నీకు ఆస్తులు ఇచ్చినగాక నీకు అది ఇచ్చిన కాక నీకు ఇది వాటి కొరకే పోతున్నాం ఆరాధన ఈ రోజు పోతే నన్ను దేవుడు నాకు ఒక ప్రవచనం ఇస్తడేమో ఏంటి నాకు ఒక ప్రమోషన్ వస్తుందేమో నా శాలరీ ఇంప్రూవ్ అవుతుందేమో అవి చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో కరెక్ట్ ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలా పిల్లల చదువులకి చాలా ఎక్స్పెన్సీవ్ కదా వాళ్ళని కాలేజెస్ పంపాలంటే లక్షల లక్షలు ఖర్చు అవుతుంది అవన్నీ ఇంపార్టెంట్ ని నీ మనసు దాని మీద ఉందా లేక ఆయన తన తన ధననిధి నుంచి ఇస్తానని చెప్పింది కదా తన ధననిధి నుంచి ఇస్తానడు కానీ నువ్వేం చేస్తున్నావు ఆయన ధననిధి కొరకు వెయిట్ చేయకుండా ఈ లోకంలో వెయిట్ చేస్తున్నావు మనుషుల మీద ఆధారపడుతున్నావు ఒక రిచ్ మ్యాన్ వస్తే వాడి నుంచి ఎట్లా ఇది మతపరమైన జీవితం ఒక్క గొప్ప సేవకుల గురించి మనము పేర్లు తీసుకోం కానీ ప్రభు మనకు చూపించింది ఆ విధానం ఆ గుంపులో ఉండవు ఆ మూడు గుంపులలో ఉండవు ఎందుకంటే ఆ మూడు గుంపులు అంత గలిబిలి అంత గలిబిలి కన్ఫ్యూజన్ ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా వాని ఇష్టం ఒక్కొక్కడు వాని ఇష్టం ప్రకారంగా వాని మార్గంలో పోతున్నారు ప్రతి ఒక్కడు వాని మార్గమే సరేననుకొని వెళ్ళిపోతుండడు అయితే అది తుతకు మరణానికే నడిపించను అన్న వాక్యం మనం చూపించింది దేవుడు ఎవడి మార్గంలో వాడబోతుండడు కానీ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన ప్రభు మార్గాన్ని ఎందుకు నేను ఏసుకొని పూజిస్తున్నా బ్రదర్ యేసుకొని సేవిస్తున్నాను బ్రదర్ ఏసు భా బ్రదర్ ఏ సైనా ధైర్యం బ్రదర్ యేసు చెప్పిన మాట వింటున్నావా ఆయన చెప్పిన మాటలు గై కొన్నావా పేతులు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకోన ఇక్కడ ఆయన చెప్పిన మాటలు ఎందుకు నిర్వర్తిస్తలేరు పాటించలేకపోతున్నారు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే కాంగ్రిగేషన్ ఎందుకు శిష్యులుగా చేయలేకపోతున్నారు చర్చిలో ప్రతి మెంబరు ఒక సేవకుంగా తయారు కావాలా అది రెస్పాన్సిబిలిటీ మనం మన రెస్పాన్సిబిలిటీ మనం చేయలేకపోతున్నాం కాబట్టి అవి ఏం జరిగింది 2000 థౌజండ్ ఇయర్స్ కి ప్రభు మన కోయవరం చూపించాడు పాటర్స్ క్లే మైరీ క్లే లాగా తయారైంది చూపించాడు ఫార్టర్స్ క్లే మైరీ క్లే పార్టర్స్ క్లే అంటే ఫార్టర్ అంటే కుమరి క్లే అంటే మట్టి కుమరి మట్టి మైరీ క్లే అంటే బురద మట్టి ఫార్ట్నర్స్ క్లే బురద తయారు కావడం ఇది చాలా బాగుంది వాక్యం మీరు ఎప్పుడన్నా సిద్ధపడండి ఎక్కడన్నా వాక్యం చెప్పాలంటే పార్టర్స్ క్లే బికమ్స్ మైరీ క్లే దానిలో రెండో విధులు మనం చూసినాం కానీ ఎక్కడ ఉండదు మీకు ఇంటర్నెట్ లో యూట్యూబ్స్ వల్ల ఎక్కడ ఉండవు ఆ వాక్యం ఎందుకున్నది నీకు బయలుపరిచింది ప్రభు కాబట్టి మీరు తయారు కానీ దాని మీద సిద్ధపడండి వాక్యం ప్రేమతో చెప్పండి ఎందుకంటే మనం ద్వేషంతో చెప్పండి ఎందుకంటే ప్రవచనాలు ద్వేషంతో చెప్పడం మనం వింటా ఉంటాం కానీ మనం ప్రేమతో చెప్పాలి ఎందుకంటే మనుషులు శమలకుండా పోయి హత సాక్షులు అవుతారనేసి ప్రభు మనకు చూపిస్తుంది ఇందాక చూపిస్తున్నాడు చూడండి మరోసారి ప్రకణాగందము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వర్షంలో దేవుడే ఆజ్ఞాయిస్తున్నాడు అధికారం ఇస్తున్నాడు నలుగురు దూతలకు ఏమని మనుషులలో మూడవ భాగంను సంహరింపవలేదు అన్న ఆజ్ఞ బయల్దేరింది కాబట్టి ఇప్పుడు మనం త్వరలో చూడబోతున్నాము ఈ ప్రవర్శనలన్నీ గ్లోబల్ స్కేల్లో నెరవేరడం అక్కడక్కడ చూస్తున్నాం హత కావడము దేవుని బిడ్డలు పాస్టర్స్ దెబ్బలు తినడము గాయాలు కావడము రక్తము ప్రవహించడము చంపబడము ఇవన్నీ చూస్తా ఉన్నాము ప్రపంచం కానీ గ్లోబల్ స్కేల్ లో ఈ ప్రవర్శనం నెరవేరబోతుంది త్వరలో ఎందుకు చూసినాం మనం నువ్వు పాతర్స్ నుంచి మైరీ క్లే గా కుమ్మరి మట్టి మంచి మట్టి తొక్కబడ్డ మట్టి బురదగా మారిపోయింది బురద ఎప్పుడు ఎప్పుడు బురద అయితే చెప్పండి మంచి మట్టి ఎట్లా ఎట్లా చెత్త నేను మంచిగా తొక్కి పెట్టుకున్నా బురద మట్టిని ఊరి చివరిన పోయి తొవ్వి ఒక గంపాల్లో తెచ్చుకున్నా లేక సంచిలో తెచ్చుకున్నా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని మంచి నీళ్లు పోసి బాగా తొక్కిన రోజంతా తొక్కి మంచిగా మట్టిగా చేసుకున్నా అది ఇప్పుడు బురద లాగా ఎట్లా తయారైతే మీకు అర్థమైందా ఎట్లా ఎట్లా తయారైతుంది నాకు నేను చిన్నప్పుడు చిక్కడపల్లి చిక్కడపల్లిలో ఉండేటోడి నేను చిక్కడపల్లి అన్న పదం ఎట్లొచ్చిందో మీకు తెలుసా చిక్కడంటే బురద ఆ ఏంది మన ఇందిరా పార్క్ మొదలుకొని నారాయణగూడ వరకు అంత బురద ఉండేది బిల్డింగ్స్ ఉండకపోయాడు బిల్డింగ్స్ ఉండకపోయాడు అంత బురద ఉండేది ఆ చిక్కడపల్లి రోడ్ ఉందా ఇప్పుడు మెట్రోలో అయితే అది అంతా బురద సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎంఓ థియేటర్లు మొత్తం ఈ కొన్ని కిలోమీటర్లు బురద ఉండేది ఆ అక్కడ ఎక్కడ చూసినా బరెలుండేది ఎక్కడ చూసినా బరెలు అంత గొల్లల్లో బరలను కట్టుకొని పాలు వేసి వాటిని అమ్ముకునేవాళ్ళు అయితే చిక్కడపల్లికి ఇట్లా మేము క్రాస్ గా పెట్టేవాళ్ళం ఆ బురదలకి వెళ్ళి చిక్కడపల్లికి ఆ సుదర్శన్ ఉంది ఆ గేట్ అప్పుడు అవి లేకుండే అక్కడ అట్లా చిన్న రూట్ ఉంటుంది ఇట్లా పాత్ ఆ దాని మీదకి నడుచుకుంటే చిక్కడపల్లికి పెట్టేవాళ్ళం షార్ట్ కట్స్ అవి ఇట్లా రోడ్స్ అవన్నీ లేకుండా రోజుల చిక్కడపల్లి అనే పదం అందుకు సరే మీకు ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిండే ఎందుకు బురదవుతుందో ఆ మూసి నీళ్ళు వస్తే మంచి మట్టి కూడా బురద దాని విధానం అర్థం చేసుకోండి ఎప్పుడైతే మంచి మట్టి మంచి మట్టి అంటే మంచి నేల లేక మంచి నీళ్లతో తయారు మట్టి హాటర్ స్క్ కానీ ఎప్పుడైతే దాంట్లోకి మూసి నీళ్ళు వస్తాయో అంటే అంత గలీజ్ అన్నట్టు అవి చెద్రాదర మురికి నీళ్ళ మురికి నీళ్లు వచ్చి ఎప్పుడైతే ఆ మట్టిలో పడతాయో అవి బురదాయి ఆత్మీయ సత్యం ఏం తెలుసా మంచి నీళ్లు తాజా మన్నా తాజా వాక్యానికి సాదృశ్యం సత్యానికి సాదృశ్యం మురికి నీళ్లు అబద్ధ బోధకి సాదృశ్యం మనుషుల కల్పితాల బోధకి సాదృశ్యం ఆ బోధ వచ్చి ఈ ముదమిద అదే నాకు చూపించింది ప్రభుపోయిన వారం నేను ఛాన్సాన్ ధ్యానించిన వాక్యం ఎన్ని సంవత్సరంలో కానీ నాకు ఎప్పుడు అర్థం కాలే ఎందుకు బయలుపరిచిన దేవుడు ఇది పర్ఫెక్ట్ టైం ఇప్పుడు అంత బురదగా తయారైంది మన బురదగా తయారైతే బురదను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటాడా మంచి మట్టి అయితే నేను కుండ చేసుకుని దాన్ని కాల్చుకొని వేడి చేసుకుని దానికి రంగులేసి డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకుంటాను ఫ్లవర్ వాష్ లాగా పెట్టుకుంటాను టేబుల్ టాప్ లాగా పెట్టుకుంటాను లేకుంటే ఎండాకాలం దాకా నీళ్లు పోసి చాలా నీళ్లు తాగుతాను దేనికన్నా పనికి కానీ బురద దేనికి పనికొస్తుంది దేనికి పనికిరాదు అదే ఆ వాక్యం కాబట్టి బురదని నిర్మూలించే టైం అన్న మంచి కుండ మంచి మట్టిలాగా నువ్వు నిన్ను ఒక మంచి పాత్ర లాగా దేవుడు కానీ నువ్వు ఈ రోజు బురదలాగా ప్రపంచం అంతటా మతపరమైన క్రైస్తవ జీవితం కాబట్టి ఇప్పుడు బుర్దని నేను చేయాల తీసేయాలి కదా కానీ ఆయన తీసే దేవుడు కాదు ఆయన ఎంత పాపిన చేరదీసే దేవుడు మరి విశేషంగా బురదని మనం బురద వంటి అని వాక్యమే చెప్తుంది అటువంటి బురద వారిని మనల్ని మంచిగా తయారు చేస్తున్నాడు దేవుడు కాబట్టి ఆ బురద నుంచి నువ్వు విడుదల పొందాలా అంటే నీలో ఉన్న మురికి నీలో ఉన్న చెత్త చెదరము చెత్త బోధా చెత్త తలంపులు స్వార్థ పూరితమైన సేవ జీవితం వీటి నుంచి నువ్వు బయటకు రావాలా సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకోవాలా తాజా మన్నతో నిన్ను మళ్ళా మంచి మట్టిలాగా తయారు చేసుకుంటాడు ఒక మంచి కుండలాగా తయారు చేసుకుంటాడు కానీ చాలా లేట్ చాలా లేట్ అన్న వాక్యం ఇక్కడ అదే చూస్తున్నాం చూడండి పదిహేను వర్షంలో మనుషులలో మూడో భాగం ను అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి పోయినవారం మనం చూపించింది ప్రభు వీళ్ళు యూఫ్రటిస్ నది తీరంలో ఉన్నరీ నలుగురు దూతలు అటుపోయిన వారం మనం యూఫ్రటిస్ నది ఎక్కడ ఉంటుంది అంటే ఉండేది అది ఈ రోజు కూడా ఉంది నది కానీ బెబలూన్ లేదు కానీ ప్రకటన గ్రంథంకొచ్చినప్పటికీ యూఫ్రటిస్ నది గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు బబులోను లేదు రోజు చాలా మంది ఏమంటారు అంటే బబులోను లేని లేదు కాని బ్రదర్ బబులోను పోర్షన్స్ కొన్ని ఇప్పుడు ఇరాన్ ఇరాక్ లో ఉన్నాయి కాబట్టి ఇరాన్నే బబులో అది రాంగ్ బోధ ఎందుకంటే ప్రభు మనం చూపించే బబులోను అది బూది గంతంలకు వెళ్ళిపోయింది అది లోపలికి వెళ్ళిపోయింది అది బయటికి లేదు ఫిజికల్ గా అది ఆత్మీయంగా ఉందని ప్రగడం గ్రంథం చూపించాడు దేవుడు బబులోను ప్రపంచం అంతటా కళ్లకు కనిపిస్తలేదు ఆత్మీయ నేతలకు కనిపించాలి నీకు కనిపించాలి ఎక్కడుంది బబులోను మతపరమైన స్థలము అంతా బబులోనికి సాధరించాం ప్రపంచమంతట అంత బబులోన్ అంటే గలిబిలి కదా కన్ఫ్యూజన్ బాబేల్ అంటే కన్ఫ్యూజన్ బాబేల్ నుంచి వచ్చింది ప్రపాదము బబులోను కాబట్టి బబులోను అంతా గలిబిలికి సాధించాం నీ గలిబిలి ఎక్కడుంది చెప్పండి ఒక్కొక్కది ఒక్కొక్క బోధ ఒక్కొక్క చర్చలో ఒక్కొక్క బోధ బబులోను ఎక్కడుంది ప్రపంచమంతట విస్తరించింది కాబట్టి అది ఇప్పుడు నాశనం కాడానికి సిద్ధంగా ఉందని ఈ వాక్యం చెప్తుంది థర్డ్ పార్ట్ అంటే ఫస్ట్ టూ గ్రూప్స్ ఈ థర్డ్ పార్ట్ మీద పడతాయి అన్న విషయాన్ని ప్రభు మనకు చూపించింది కాబట్టి మతపరమైన క్రైస్తవులు అందరూ మరణిస్తారు అని చెప్పడం చాలా కష్టం చాలా కష్టం కాని నువ్వు మరణించకపోతే ప్రభు సన్నిధికి ఎంత ఆ సత్యం కూడా తెలుసుకోవాలి కదా నువ్వు మరణించకపోతే ఎంతకాలం మీ శరణంలో ఉంటావు ఎంతకాలం మీ లోకంలో ఉంటావు ప్రాస్పెరిటీ బోధ అందుకే వ్యతిరేకం దేవునికి ఎందుకంటే ప్రాస్పెరిటీ బోధ నిన్ను ఈ లోకంలోనే పెట్టేస్తా ఉంటది నిన్ను ప్రభు చెంత కొనియదు నిన్ను ప్రభు చెంతకి నడిపేయారు బోధ ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటే ఏమవుతుంది తెలుసా నీ మనసు ఐశ్వర్యం మీద ఉంటుంది అందుకే ధనవంతుని గురించి మాట్లాడతారు కదా పంతొమ్మిదో అధ్యాయం మత్స్సు వార్తలో ధనవంతుడు వస్తాడు యవనస్తుడు నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలంటే చెప్తాడు పాదయాగలు పాటించే చిన్నప్పటి పాటిస్తున్నా ఆయన నీకొకటి కొద్దు ఉన్నది ఏదా కొద్దు ఉన్నది నీ ధనాన్ని అంతా పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించనాడు అప్పుడు వాడు దుఃఖ క్రాంతుడై వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం అంటే అప్పుడు ప్రభు చెప్తున్న శిష్యులను చూసి ధనవంతుడు పర్లోక రాజ్యంలో ఎందుకు పోలేడు అంటే మనసు ధనం మీద ఉంటది ఇంక అర్థమవుతుందా ఈ ధనాన్ని ఎట్లా కాపాడుకోవాలా వాడు చనిపోయేంత వరకు వాడి మైండ్ వాడి ఆస్తుల మీద చనిపోతూడు బెడ్ మీదప్పుడు అరే నాకు పలాని స్థలంలో ల్యాండ్ ఉందిరా ఆ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి రా అని అప్పుడు చెప్తాడు అప్పుడు కొడుకు కొడుకు ఒప్పు వస్తుంది ముసలవ్ చనిపోకముందు అన్ని ఇన్ని ల్యాండ్స్ ఇన్ని ఆస్తులు ఎక్కడ పైసలు పెట్టాడు చెప్పలేదు ఇప్పుడు చనిపోతుంది కాబట్టి చెప్తున్నాడు అంటే వాడి మైండ్ అంతా వాటిని ప్రొటెక్షన్ చేసుకోవాలన్న మైండ్ లో ఉంది కదా కొంతమంది బయలు గురించి చెప్పారు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారో బయలు గురించి చెప్పారు అది కష్టం కదా అక్కడ తప్పు కదా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసిండ్రు ఎక్కడెక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయో అవన్నీ చెప్పకుండా చనిపోతే పాపము ఆ విధారాలు చనిపోయిన బాగా ఈ పాలసీస్ ఎక్కడ పెట్టిండ్రు డాక్యుమెంట్స్ అవన్నీ చెప్పకుండా మీరు లెసన్ నేర్చుకోవాలా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు నేర్పాలా నేను నేర్తా మా భార్య ఆమెకు ఇష్టం ఉండకున్నా గానీ ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చెప్తాను ఎందుకంటే నేను మీకు చెప్పడమేగా నేను ప్రాక్టీస్ ఇష్టం అన్ని చెప్తాను పెన్షన్ పాలసీస్ గురించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఫండ్ గురించి ఇవన్నీ నేను మీకు చెప్పిన కానీ కొంతమంది చేయలేదు బట్ నేను మటుకు చేసిన ఎందుకంటే ఎగ్జాంపుల్ ఉండాలి కదా నేను మీకు చెప్పినప్పుడు మీరు చేయలేదు నాకు తెలుసు అప్లికేషన్ ఫార్మ్ చేస్తే కూడా ఎవరు చేయలేదు కానీ నేను చేసిన ఇప్పుడు దాంట్లో ఎంత అమౌంట్స్ ఉన్నాయో నాకు తెలుసు డే టు డే పిల్లల పాలసీస్ చేసిన వాటిలో అమౌంట్స్ నాతో పాటు ఇంకో అర్థం చేసి ఏం చేసిండు ఏ ఇలా ఏం వస్తలేదు సార్ అనేసి అన్ని తీసుకునేసిండు ఆయన తీసినట్గా బోనస్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయినాయి అర్థం కాబట్టి ప్రభు మనకి ఎందుకు వీటిని ముందుగానే బయలుపర్చిండు ఓపిక మనకు అవసరం వాటికి ఇమ్మీడియట్లీ స్పందించడం కోసం మతపరమైన నిర్లక్ష్యమైన జీవితం ఎందుకంటే వాళ్ళు స్పందించారు దేవుడి వాక్యానికి నువ్వు స్పందిస్తే నీవు అభివృద్ధిలోకి వస్తావు వాక్యంలో బలపడతావు వాక్యంలో అభివృద్ధి పొందడం ప్రభు జ్ఞానమందు వర్ధలుట అదే దేవుని చిత్తం అంటాడు కొలసి రాష్ట పత్రిక లో కాబట్టి ఇటువంటి వాటిని బయలుపరుస్తా ఉంటాడు కాబట్టి పదిహేనవ వర్షంలో చూసిన ఒక పౌర్షన్ ఏంటంటే మూడవ గుంపు అందరూ సంహరించబడతారు క్రిస్టియన్స్ అందరూ చంపబడతారు ఇది చెప్పడం కష్టం బయట పబ్లిక్ మీడిస్ అని నేను చెప్పాను పబ్లిక్ మీడిస్ అంటే చెప్పాను నేను నువ్వు నిత్య జీవంలో ఉండాలంటే సర్వ సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభుత్వం సమర్పించుకోవాలా నువ్వు కేవలం మతపరమైన జీవితంలో ఉంటే సరిపోదు ప్రభు కొరకు ఒక స్టెప్ ఎక్స్ట్రా ముందుకు తీసుకొని ముక్కవాలా అన్న విషయాన్ని చెప్తా ఉంటాం మంచి పబ్లిక్ మీటింగ్స్ లో మట్టుకు సమరయ స్త్రీ గురించి చెప్తా ఉంటాను ఆమె ఒక్కతి ఒక వ్యభిచారిని ఏ రీతిగా రక్షణ పొందింది తన ఊరిని తన పఠనాన్ని అంతా మార్చుకుంది ఒక సమరయ స్త్రీ ఒక ప్రాస్టిట్యూట్ ఒక వ్యభిచారి స్త్రీ రక్షణ పొంది తన పఠనాన్ని ఏ రీతిగా రక్షణలో నడిపించుకుంది ఒక వ్యభిచారి మాట్లాడున్న వింటడా నీ జీవితమే సగలేదు నువ్వు నా జీవితం సగ్గ అని చెప్తారు మన భాషలో చెప్పాలంటే మరి అటువంటి అయి రక్షణ పొందినాక ఎక్కడి నుంచి వచ్చిందనే కా దేవుడి యొక్క ఆత్మ జీవజలం పొందుకుంది పోయి వాక్యం చెప్తే పట్టణం మారింది నాలోనివి బయటికి తీసి చెప్పిన వాడు మెసయ కాదా అని స్టార్ట్ చేసింది సువార్త మొత్తం పట్టణం అంతా మారింది అటువంటి వాక్యాన్ని చెప్తా పబ్లిక్ లా గానీ చెప్పాలి ఎందుకంటే ఇవి ప్రవచనాలు వాళ్ళకి అర్థం కావు వాళ్ళు ఇంకా పాలుదాగే దశలో ఉంటారు ఇవి మన సేవలో ఉన్న మీ కొరకు ఇవి బయలుపరచబడుతున్నాయి మీరు సేవలో ఉన్నారు మీరంతా అనేక గ్రామాలలో సేవ చేసేవాళ్ళు కాబట్టి ఇవి జాగ్రత్తగా పరిశీలించి మీరు మీ కాంగ్రిగేషన్ ని శిష్యులుగా తయారు చేసుకోవాలా మీరు వేరే పాస్టర్స్ లాగా ఆలోచించొద్దు వీడు నా దగ్గరికి వెళ్ళిపోయి పక్కన చర్చ పెట్టుకుంటే నాకు కాంపిటీషన్ కదా అన్న ఆలోచన నీకు రావద్దు ఎందుకంటే పోషించేవాడు ప్రభు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి వాడు వెళ్ళిపోవాలా వాడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలా వాడిని అట్లా తయారు చేయాలి నువ్వే పోయి సపోర్ట్ చేయాలి వాణి దగ్గర పోయి కొంత ప్రార్థనలు నడిపించాలా వాణ్ణి ఒక పాసర్ లాగా తయారు చేసి వానికి పెళ్లి చేయాల నువ్వు వాటికి అక్కడ చర్చ స్థాపించి నువ్వు ఇక్కడ రన్ చేసుకోవాలని చెప్పాలా అది నీ సేవ జీవితం అనేక ప్రాంతాలలో శిష్యులను తయారు చేసుకుంటూ పోవాలా అప్పుడే బలనామకమైన మంచి దాసరా దసరాలా అన్న బిరుదు నీకు వస్తుంది లేకపోతే నువ్వు స్వార్థపరుణమే మనం అట్లా ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆ రీతిగా నువ్వు చేసినప్పుడు ఈ శిష్యులుగా మారిన వాళ్ళందరూ ప్రభు సత్యంలోకి బయలు వాళ్ళు నుంచి నేర్చుకున్నావు కదా అరే పలాని సిస్టర్ పలాని బ్రదరు యథార్థంగా సేవ చేసిన వాళ్ళు వాళ్ళలాగా మనం కూడా చేయాలా అన్న ఆసక్తి వాళ్ళకు కలుగుతుంది ఎందుకంటే ప్రభు మనకు చూపించింది అటువంటి సేవ చేయకపోతే పర్లోక రాజ్యంలో కూడా మిస్టరీస్ ఉంటాయని ప్రభు మనకు చూపించినారు ఒక రెండు మూడు వారాల నుంచి పరలోక రాజ్యంలో రక్షణ పొందిన వాళ్ళు పోతారు కానీ చాలా తక్కువ మంది దగ్గరికి వెళ్తారని ఉంది అక్కడ ఫిజికల్ డిస్టెన్స్ ప్రభు దగ్గరికి చాలా చిన్న గుంపు వెళ్తుంది గొప్ప జనము దూరంకేలే చేస్తుంది అంట ప్రభుని పరలోకంలో వైనాక కూడా ఏం ప్రయాసం నువ్వు విలోకంలో ఉన్నప్పుడు ఆ సత్యాన్ని గ్రహించకుండా చనిపోతే వేస్ట్ కదా అక్కడ పోయినాక కూడా నువ్వు సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నావు ఆయన సన్నిధిలో ఆయనకి సన్నిహితంగా దగ్గరికి పోవాలా అంటే నువ్వు పనులు చేయాలా ఈ పనులు చేయకపోతే నువ్వు పోలేదు కాబట్టి ఈసారి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను ఆ రెండవ భాగంలో ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినప్పుడు రెండవ భాగం ఏంటంటే మనుషులలో మూడవ భాగం సంహరిపవాలని అదే సంవత్సరమునా పాయింట్ నంబర్ 1. అదే సంవత్సరం సేమ్ అదే సంవత్సరం అదే నెల అదే దినము అదే గంట ఫోర్ పాయింట్స్ అక్కడ ఫోర్ పాయింట్స్ ఇంగ్లీష్ బైబుల్లో ఏముంది అంటే నేను చదువుతాను చూడండి ఇంగ్లీష్ బైబుల్లో రివర్స్ ఆర్డర్ లో ఉన్నట్లు ప్రభుత్వం చూపించిండు తెలుగు బైబుల్ కి ఇంగ్లీష్ బైబుల్ కి ఆ డిఫరెన్స్ అదే చూపించిండు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ నైన్ వర్స్ ఫిఫ్టీన్ అండ్ ద ఫోర్ ఏంజల్స్ వర్ లూస్డ్ విచ్ వర్ ప్రిపేర్ ఫార్ అన్ ఆర్ అండ్ అండ్ అంత్ అండ్ ఇయర్ రివర్స్ లో ఉంది ఇంగ్లీష్ లో ఆర్ డే మంత్ ఇయర్ అని ఉంటే ఇయర్ మంత్ డే దినం గంట రివర్స్ ఆర్డర్ లో ఉన్నది కాబట్టి ప్రభు మనకి అటు పిల్లవారం చూపించిండు ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలికి వెళ్తా ఉంటుంది నీ దృష్టిలో ఒకటే ముందుకే పోతా ఉంటది ఈ శరీరంలో ఉన్నంత వరకు టైం ముందుకే పోతా ఉంటది కానీ ఆత్మకి టైం ముందుండదు వెనక ముందు వెనక ముందు పోతా ఉంటది అందుకే మనము శాశ్వత కాలం ఉండబోతున్నాం ఎప్పుడో ఆత్మలో అది స్పిరిచువల్ లేయర్స్ అన్నట్టు కాబట్టి ఆ గంట గురించి మనము ఏమైనా చూడండి మరోసారి ఆర్ ప్రిపేర్డ్ ఫార్ అన్ ఆర్ ఒక గంట కొరకే అంటే ఆ గంటలో అయిపోతుంది మొత్తం హతసాక్షులు అందరు మరణిస్తారు గంటకి ఆ గంట గురించే మనము ఆ వన్ అవర్ గురించే మనం ధ్యానిస్తున్నాం అన్ ఆర్ అ మంత్ అ ఇయర్ లేక తెలుగులో అదే సంవత్సరము అదే నెల అదే దినము అదే గంటకు అంటే ఆ వన్ అవర్ గురించే మనము కొంత ప్రయాసపడుతున్నాం క్లుప్తంగా నేను మీకు అవి పోయినవరం చూపించిన గానీ ఆ శబ్దాలు ఆ సౌండ్ స్పీకర్స్ ఎక్కువ సౌండ్ ఉండడం వలన సరిగా చూడలేకపోయినాము నేను కొంచెం క్లియర్ గా రాసుకున్నాను ఇవన్నీ ఆ పర్టికులర్ టైము ఎప్పుడు ఆ చివరి గంట ఆ హతసాక్షులు కావడం అంటే క్రైస్తవులు మరణించడం రక్తపాతం కావడం ఎప్పుడు అనేది ఆ టైమింగ్ గురించి ఇక్కడ ఉంది అది నేను మీకు చూపిస్తా ఆ టైమింగ్ ఈ క్యాలెండర్ ప్రకారంగా అయితే కాదు ఎందుకంటే మనం చూస్తున్న ఈ గోడ మీద ఉన్న క్యాలెండరు అనిలు అనుకున్న క్యాలెండర్ క్యాథలిక్ మతస్థులు సిద్ధపరచుకున్న క్యాలెండర్ అది జూలియన్ క్యాలెండర్ దాని తర్వాత ఇప్పుడు ఉన్నది గ్రిగోరియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ తయారు చేసిన క్యాలెండర్ ఒక పది పది దినంలు డిఫరెన్స్ తోని గ్రిగోరి అనే పోపు తయారు చేసుకున్న క్యాలెండర్ మనం పాటిస్తున్న వినొచ్చు ఆ క్యాలెండర్ ప్రకారంగా ఈ ప్రవచనాలు నెరవేరవు అక్కడ చాలా మంది పాస్టర్స్ ప్రపంచమంతా ఫెయిల్ అయినారు వాళ్ళు ఏం చేసిండ్రు ప్రవచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈ ప్రవచనము పలాని రోజు పలాని తేదీన నెరవేరుతుందని ఈ క్యాలెండర్ చూసినారు అది ఫెయిల్ అయిపోయింది వాళ్ళ విశ్వాసం కొట్టుకొని పోయింది కాబట్టి ప్రభు మనం ఈ క్యాలెండర్ ప్రకారంగా కాదు ఇది మనుషులు ఏర్పరచిన క్యాలెండర్ నేను ఏర్పరచుకున్న క్యాలెండర్ అది కాదు దాన్ని ప్రభు యొక్క కాలమాన పట్టికా అంట మనం లేక లార్డ్స్ క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ లో కాబట్టి ఇక్కడ ఏముందంటే పోరవరం మనం చూపించండు దేవుడు నాలుగు డేట్స్ గురించి అక్కడ చూపించండు చివరి కాలానికి సంబంధించింది మొదటిదేమో పన్నెండు దినములు రెండవది పన్నెండు దినములు మూడవది పదమూడు దినములు నాలుగవది పదమూడు దినములు కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నాయంటే దానిల గ్రంథంలో చూసినాం మనం పోరవరం గ్రంథంలో ఈ డేస్ గురించి ఉన్నాయి కాబట్టి ఇంకొక టెన్ మినిట్స్ లో మనం ముగించుకుంటాం వాక్యాన్ని మొదటిది ట్వెల్వ్ డేస్ రెండవది ట్వెల్వ్ నైన్టీ డేస్ మూడవది థర్టీన్ హండ్రెడ్ డేస్ నాలుగవది థర్టీన్ థర్టీ డేస్ ఇవి దాని గ్రంథంలో మనం చూస్తాము దాని తర్వాత ప్రధానం చూస్తాం ఈ డేస్ గురించి కాబట్టి ట్వెల్వ్ డేస్ దేనికి సంబంధించిందంటే అదొక కాలము టైమ్ పీరియడ్ అంట ఇంగ్లీష్ లో ఆ సిక్టీ ఎత్ డే ఇద్దరు సాక్షల ప్రవచనం ఆరంభం అనేది మనం చూస్తాం ఇప్పుడు క్విక్ గా మీకు అర్థం కావు కానీ సాక్షుల గురించి మీకు తెలుసు బైబుల్లో ప్రణంధన చూస్తాం కదా మనకి ఇద్దరు సాక్షుల గురించి ట్వెల్వ్ సిక్స్టీ ఎత్ ఈ ఇద్దరు సాక్షులు స్టార్ట్ చేస్తారు వాళ్ళ సేవలు పోయిన వారము ప్రభు ఒక విషయాన్ని బయలుపరిచిన మనకి ఏంటంటే ప్రపంచమంతా చర్చ స్థాయిలో బోధించేది ఏంటంటే ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే ఒక బోధ ఏంటంటే మోషే ఏలియా అని ఇంకొక బోధ ఏంటంటే ఏలియా హానోకు ఏలియా అని వీళ్ళిద్దరు తిరిగి జన్మిస్తారు మళ్ళా శరీరంలో వాళ్ళు చివరి కాలంలో శ్రమల కాలంలో ప్రవచిస్తారు అని బోధ దానికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా ఆధారం లేదు బైబిల్లా కానీ అది చాలా పాపులర్ బోధ ప్రపంచమంతట మ్యాక్సిమం చర్చస్ ఆ బోధ నమ్ముతాయి కాంగ్రిగేషన్ కూడా బ్లైండ్ గా నమ్ముతాయి ఎందుకు నమ్ముతాయి తెలుసా ప్రభు నాకు ఆ విషయం ఎప్పటి నుంచో బయలుపరుస్తున్నాడు ఎందుకు క్రింద కూర్చున్న వాళ్ళు పాస్తలను నమ్ముతారంటే పాస్తలను ప్రేమిస్తారు కాబట్టి పాస్తర్ మీద బ్లైండ్ గా నమ్మకం కాబట్టి తప్పులేదు ప్రేమించాలి మనుషులను ప్రేమించాలా మనం దేవుడు సేవ జీవితం ప్రేమ కదా ఇది ప్రేమ సిద్ధాంతం మనం ప్రేమించాలా కానీ ఆ ప్రేమ నిన్ను గుడ్డివాణిగా తయారు చేయద్దు వాక్యం పట్ల వాక్యాన్ని చూడాల నువ్వు ఎంత క్లోజ్ పాసర్ అయినా ఎంత పాపులర్ పాసర్ అయినా ఎంత ఫేమస్ పాసర్ అయినా అతని ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా అతను చెప్పే వాక్యము సత్యం ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత నీది నాది అది పరిశీలించకపోతే ఖచ్చితంగా మోసపోతాం అట్లా కాంగ్రిగేషన్ మోసపోతుంది అందుకే గొర్రెలతో పోల్చబడింది కదా కాంగ్రిగేషన్ అంటే కిందకి పోల్చబడింది ఎందుకు గొర్రె ఎటువంటి అట్టు పోతా ఒక్క కాపర్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతా ఉంటాయి ఇటు తీసుకెళ్తే ఎటు వెళ్తాయి అటు తీసుకెళ్తే అటు వెళ్తాయి అట్లనే దేవుని సేవకుడు ఒక కాపర్ అయ్యుండి గొర్రెలని ఎట నడిపించాలా మంచి ఆహారం మంచి గడ్డి మేత దగ్గర నడిపించాలా మంచి నీళ్ళ దగ్గర నడిపించాలా అంతేగాని చెత్త దగ్గర నడిపిస్తారా ఇప్పుడు జరుగుతుంది అదే ప్రపంచమంతా వారి కాపర్లు గుడ్డివారు అన్న వాక్యం నడించాం మనం వారి కాపర్లు గుడ్డివారు వారికి మార్గం తెలియదు గొర్రెలన్నిటినీ వారి మార్గంలో నడిపిస్తారు కానీ మనం మటుకు గుడివారం కాదు మనం తేటగా చూడగలుగుతున్నాం ఇవన్నీ విషయాలు ప్రభు మనకి కాపరి ఆయన ఎటు నడిపిస్తే మనం అటు నడుస్తున్నాం ఆయన ఎటు నడిపించమంటే అటు నడిపిస్తున్నాం కాబట్టి ఆయనకే సంపూర్ణంగా మనము సమర్పించుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇద్దరు సాక్షులు ఇద్దరు సాక్షుల గురించి మనం ధ్యానించడం చాలా కాలం క్రిందట ఈ ఇద్దరు సాక్షులు ఎవరంటే మతపరమైన క్రైస్తవ గుంపు మతపరమైన క్రైస్తవ గుంపు చివరికి వాళ్ళు బురద నుంచి బయటకు రావడం ంచి బయటికి రావడము ఈ ఇతర సాక్షులకు సంబంధించిన బోధ ఈ పన్నెండు వందల అరవై దినమున ఏం జరుగుతుందంటే ఈ ఇతర సాక్షుల ఆరంభమవుతుంది అంటే అప్పుడే ఫ్రెష్ గా వాళ్ళ మీద పరశుధాత్మ దిగడం మనం చూస్తాం వచ్చేవాళ్ళం నేను మీకు ఈ పరుశుధాత్మకు సంబంధించిన విషయాలు మీరు ఎప్పుడు వినే విధానంగా మీరు గ్రహిస్తారు వాటిని ఎందుకంటే ఈ గొప్ప జనము ఎట్లా పరశుధాత్మ అభిషేకం పొందుకుంటారు అనేది నేను మీకు వాక్యాధారంగా చూపిస్తాను కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఎప్పుడు కూడా దేవుని సేవ చేయని వారు కాని ఆ రోజు వాళ్ళ మీద పరశుదాత్మ అభిషేకం వస్తే వాళ్ళు ప్రవచించడం స్టార్ట్ చేస్తారు అంతవరకు వాళ్ళ మీద పరశురాత్మ లేదు ఎందుకంటే అది బురద మంచి మట్టిగా ఉంటే నీళ్లు పట్టుకుంటారు కుండలో మళ్ళీ బురదగా తయారైన మట్టి కుండకి పనికి రానప్పుడు ఉండదు అందులో కాబట్టి వాళ్ళు బురద తయారైనారు ప్రభు ఆ బురదని మంచి మట్టిగా తయారు చేస్తుండ్రు చూడండి ఆ చెత్తా చెతనం పోవాలంటే చాలా కష్టం బురదలో బహు భయంకరమైన శ్రమ మట్టి కాళ్ళ కింద తొక్కబడడం అంటే పరమకుమారి మన ప్రభు ఆయన కాళ్ళ మన మట్టి మనము ఆయన కాళ్ళ కింద తొక్కబడుతున్నప్పుడు చాలా కష్టం కదా నువ్వు మంచి పాత్రగా తయారు కావాలంటే నువ్వు శ్రమలు పోగా తప్పదు చర్చ తెలుసా మీరు శ్రమలు చూడరు బ్రదర్ సిస్టర్ మీరు శ్రమను చూడకుండా ఎత్తపడతారు బ్రదర్ అవును ఆయన శ్రమను చూడకుండా పోయిడు కదా లెంట్ అంటేనే శ్రమ కదా ఇది లెంట్ డేస్ అని పాటిస్తారు మతపరమైన జీవితంలో ఈ ఒక్క ఫార్టీ డేసే ఉపాసం ఉంటారు టీవీలు ఆన్ చేయరు సినిమా థియేటర్లకు పోరు ఫార్టీ డే తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ ఉంటారు ప్రతి మతంలో ఉంటది ఫార్టీ డేస్ మీకు తెలుసలేదు ఆ ఫార్టీ డేస్ ఒక పొద్దుంటారు ఉంటారు ఫార్టీ డే నుంచి మళ్ళీ యధావిధి ఉంటారు ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు దక్కిన మతస్థులు కూడా ఉంటారు అన్ని మతాలలో ఉంది కాబట్టి అన్ని ఒకటే రీతి గున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బురద సంబంధించి కాబట్టి మనం వీటిని గ్రహించిన మనము ప్రేమతో వీటిని వాళ్ళకి చూపించాల మనుషులకి ఈ ఇద్దరు సాక్షులు ఏరీతిగా వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ ఉంది విశదీకరించబడింది ఏంటంటే అద్భుతాలు వాళ్ళకున్నది అనుందా లేదా అద్భుతాలు చూస్తారా సార్ ముగించుకుంటాం ఎస్ సార్ గ్రంథము పదకొండవ అధ్యాయం ఇందులో టైం ఎండ్ ఆఫ్ ద టైం గురించి చాలా తేటగా చెప్పబడింది రెండవ వచనంలో పరిశుద్ధ పట్టణము అనుల చేత త్రొక్కబడుతుంది నలభై రెండు నెలలు కాబట్టి లిటల్ గా నలభై రెండు నెలలు అంటే మనం అట్లా అర్థం చేసుకోవద్దు దానికి సంబంధించిన ఆత్మీయ సత్యాలు ప్రభుత్వం చూపించింది ఆల్రెడీ తర్వాత మళ్ళా సార్ చూస్తాము మూడవ వర్షంలో అండ్ ఐ విల్ గివ్ పవర్ అన్ మై టూ విట్నెసెస్ అండ్ దే ల్ ప్రాఫసీ అండ్ అండ్ త్రీ డేస్ క్లాత్ ఇన్ సాట్లాత్ దీస్ ఆర్ దూ ఆ ట్రీస్ And the two candlesticks standing before the God of the earth. Antakbundu walul dheiranga panggudu eduttu nilavadani varu. Chivari kolamle nilavadathar. Aandte apdele leech chindru walul. That's the last. And if any man will hurt them, fire proceeded out of their mask. Walul navaranna? Hani zheathar kalabeduthi. Vari <laughs> nortanundi agni vayalu vedali. Vari ni tahinchi ve yinu. తర్వాత చూడండి ఆరో వచనంలో అంటే వీళ్ళకి అప్పుడే పశురాత్మ వచ్చింది అంతకుముందు రాలేదు పశుదాత్మ ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ప్రభు ఎదుటి నిలబడలేకపోయినారు పశురాత్మ ఉంటేనే నిలవడగలం మనం అందుకు హోలీ స్పిరిట్ అనయింటింగ్ మనకు అవసరం ఒక రోజు నువ్వు ప్రభుని ముఖాముఖిగా దర్శించాలంటే ఈ రోజు ఈ కాలంలో ఈ చరణంలో ఉన్నప్పుడు నీకు అనైంటింగ్ అవసరం హోలీ స్పిరిట్ అనైంటింగ్ అప్పుడు ఆయనని ధైర్యంగా ముఖాముఖిగా చూడగలవు ధైర్యంగా లేకపోతే పరిగెత్తిపోతావు అక్కడ ఉంది వాక్యం సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారంట ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో మనుషులందరూ ఇట్లా రొమ్ము కొట్టుకుంటూ అయ్యో నేను ఎంత తప్పు పని చేసినానే నేను ఎందుకు ఈ సత్యాన్ని గ్రహించలేకపోయినానే అని సకల గోత్రంలో అన్ని రకాల గుంపులు పరిగెత్తిపోతారంట కానీ వీళ్ళు చివరికి లేస్తున్నారు ఆరో వచనంలో వీళ్ళ గురించి చెప్పబడింది గాని ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యము ఆరో వచనం తాము ప్రవచ దినములు వర్షము కురవకుండా ఆకాశం నుంచి వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయటకును నానా విధములైన అధికారం కలదు కేవలం అధికారం ఉంది ఎప్పుడైతే వాళ్ళ మీదకి పరిశుధాత్మ అభిషేకం వస్తుందో వాళ్ళకి అధికారం వస్తుంది ఎందుకంటే పరుషాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అన్నాడు అపుస్తకారా పరుషుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అన్నాడు కాబట్టి ఇక్కడ వాళ్ళు శక్తి నందుతున్నారు కానీ చాలా మంది మతపరమైన బోధలో ఏం చెప్తారు తెలుసా ఆకాశం ను ఎవరు మూసిండ్రు గతంలో ఆకాశాన్ని మూయడం వర్షం పడకుండా ఏలియా చేసినట్టు మనం చూస్తాం తర్వాత వర్షము కొరియకుండుట నీళ్లు రక్తంగా మార్చట మోసే మోషే టైంలో చూస్తాం ఈ రెండు విషయాలు గ్రహించి వాళ్ళు ఏం చెప్తారు అసలు ప్రపంచం ఇదిగో మోషే మళ్ళా పుడతాడు ఇదిగో ఏలియా మళ్ళా బుడతాడు అని చెప్తున్నారు కానీ అది తప్పు ఒకసేసారి పుడతాం శరీరంలో ఒకటేసారి చనిపోతాం శరీరంలో కానీ శాశ్వత కాలం ఆత్మలో ఆయన సరిలో జీవిస్తూ ఉంటాం అది మహిమ శరీరానికి సంబంధించి మనము ఒక్కసారి పరలోకం తిరిగి వాపస్ రామ్ లోకంలోకి అది కేవలం దేవునికి తప్ప ఎవనికి సాధ్యం కాదు ఏ నరుడికి సాధ్యం సాధ్యం కాదు ఒక్కసారి నువ్వు శరణి విడిచిపెట్టినాక ప్రభు పోవాల్సిందే ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ప్రసంగం ఏమంటాడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే ఓడిపోతుంది ఆత్మ సృష్టికర్త దగ్గర నుంచి వచ్చిన ఈ యొక్క ఆత్మ సృష్టికర్త దగ్గర తిరిగి వెళ్లిపోతుంది మళ్ళా తిరిగి రాదు ఎందుకంటే ఆ సైకిల్ కంప్లీషన్ ఒక సైకిల్ కంప్లీషన్ తిరిగి రాదు మళ్ళా కాబట్టి మోసే ఏలియాల ఆత్మలు కానే కావు అంతకంటే హానోకు ఆత్మ కానే ఇవి మతపరమైన క్రైస్తవ గుంపు చివరిగా వాళ్ళు మరణించక ముందు సత్యాన్ని గ్రహించి ప్రవ్వా మమ్మల్ని క్షమించినైనా మీ ఆత్మను ఒక్కసారి కుమరించవ్వా అని ఆ యొక్క ఎట్లా ప్రార్థన చేసిండో అట్లా వీళ్ళు ప్రార్థన చేస్తారు చివరికి అప్పుడు పరశురాత్మ అభిషేకం కావడము వాళ్ళకి శక్తి వస్తుంది కాని వాళ్ళకి ఆ అద్భుతాలు చేసే శక్తి ఉంది కాని వాళ్ళు ఎక్కడ కూడా ఇచ్చి మనం చూడం చూడండి ఏడవ వచనంలో వాళ్ళ మీద అంత పవర్ ఉంది కాని ఆ పవర్ వాడుకోలేదు వాళ్ళ సేవలో పోలి స్పిరిట్ అభిషేకం వాళ్ళకు ఉంది కానీ ఆ పవర్ ని వాళ్ళు ఎక్కడ కూడా వాడుకోలేదు ఏడవ వచనంలో చూడండి వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే పాతాళంలో నుండి వచ్చు క్రూర వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును కాబట్టి సైతం గురించి మాట్లాడుతున్నాడు ఘట గురించి మాట్లాడుతున్నాడు క్రూరముగం అనుంది ఇక్కడ అక్కడ ఘట సర్పం కాబట్టి సైతానుకి అధికారం ఇచ్చింది దేవుడు వీళ్ళని చంపడానికి ఎందుకంటే ఆయన అధికారం ఇవ్వకపోతే యవ్వని మీద కూడా సైతానికి అధిక ఏం చేయలేదు అని చెప్తుంది వాక్యం కూడా కాబట్టి వాళ్ళని చంపింది ఆ ఇద్దరు సాక్షి కానీ పైన చూస్తున్నాం వారిని ఎవ్వడు ముట్టడానికి అధికారం మీద ఉందా లేదా వాక్యం ఇందాక చూసినాం కదా ఐదవ వర్షంలో ఎవడు వారికి హాని చెయ్యి ఉద్దేశించిన పక్షంనా వారి నోట నుండి అగ్ని బయలు వారిని వారి శత్రువులు దహించను మరి వీ సైతాన్ మీద ఎందుకు వాళ్ళు ఆ శక్తిని వాడలేకపోయినా ఎందుకు వాడలేకపోయినారు మీకు ఇప్పుడు అర్థమవుతుందా చివరిగా హత సాక్షులు అయ్యే టైం ఇది వాళ్ళందరూ మరణించే టైం కాబట్టి సైతానికి దేవుడే అధికారం ఇచ్చిన అందుకే ఆరవ బూర అంతా సర్పంలకు సంబంధించిన బోధ ఆరవ బురలో గొప్ప అందరూ మరణిస్తారు కాబట్టి అది చివరి బూర దాంతో మన బైబుల్ స్టడీ ఒక మేజర్ ఒక ఒక మేజర్ స్థితికి ఎదుగుతుంది మన బైబిల్ స్టడీ మన దైవికమైన జ్ఞానము ఒక స్థితికి ఎండవుతుంది అంటే ఆరవ బూర ముగించడం అంటే మన బైబుల్ స్టడీ పర్పస్ అయిపోయినట్లే ఇంకా మీరు ఇక్కడ వచ్చి కూడా ఏమన్నర్థం నేను ఏం చెప్పాలా గానీ చిన్న చిన్న వాక్యాలు తీసుకోవచ్చు ఆరవ బూర ముగిస్తే మీకు అంత సత్యం తెలిసిపోయినట్లే కదా ఇంకా మీరేం చేయాలా అంతే కాబట్టి ఇక్కడ పెద్ద గుంపులు అవసరం లేదు మాకి ఇవి కేవలం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు మనకి అవి అర్థం చేసుకుని వెళ్ళిపోవాలా నేను ఏ రోజు కూడా పెద్ద గుంపులు కావాలని కోరుకోలే లైఫ్ లో నేను కోరుకొని కూడా ఒకవేళ అంటే అటువంటి టాలెంట్స్ నాకు ఉన్నాయి చెయ్యొచ్చు కానీ మీ మానవ తలంపులు అవి అవసరం లేదు నాకు వాడిలో ఒంటరిన వాడు పది వందలుగా వాక్యం ఉంది మీరందరు ఒంటరి లోకంలో మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళు అందరు మీరంతా ఒంటరి ప్రభు పక్షంగా ఉన్నారు ప్రభు బయట ఉన్నాడు మీరు ఒంటరిగా ఆయనతో పాటు బయట తిరుగుతున్నారు శిష్యులు ఎట్లా ఒంటరిగా ప్రభుత్వ తిరిగిన మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో అట్టనే తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒంటరి వాడు పది వందలు అంటే ఎంత చెప్పండి ఒక్కొక్కడు థౌజండ్ పీపుల్ అవుతారు మీ సేవ అట్లా విస్తరించాల కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించుకుందాం ఈ ట్వెల్వ్ సిక్స్టీఎత్ డే నుంచి ట్వెల్వ్ నైన్టీఎత్ డే అంటే థర్టీ డేస్ లో వీళ్ళందరూ మరణిస్తారు అది నేను వచ్చేవారం మీకు చూపిస్తా ట్వెల్వ్ డే స్టార్ట్ అవుతే ట్వెల్వ్ డే వరకు గొప్ప జనం అందరు మనం చూస్తా ఉంటాం దాని తర్వాత స్లోగా ధాన్యాల గ్రంథంలోని తొమ్మిదో అధ్యయనం మనకు దగ్గుతుంది ఓకే అది వచ్చేవారం మనం చూపిస్తుంది ఈ నేను చూపించినది తొమ్మిదవ అధ్యాయకు వచ్చేపప్పటికి అక్కడ ఇంకొక ప్రవచనం జరుగుతుంది మనకి వాటన్నిటిని మనము వచ్చేవారమే దీర్ఘంగా ధ్యానిస్తాము ఇప్పుడు చాలు ఎందుకంటే టూ మచ్ ఈస్ టూ బ్యాడ్ ఎక్కువ విషయాలు నేర్చుకోవడం కూడా కష్టం మన మైండ్ కాదు నాకు కూడా నాకు కూడా కష్టమే టూ మచ్ కాబట్టి ప్రభుత్వం సమయం ఆయన ఏ రీతిగా మెల్లమెల్లగా నడిపిస్తే ఆ రీతిగా మనం ముందుకు పోదాం ఎంతకాలం కానీ ఆయన సమయం ఆయన గొప్ప గీస్తాం ఆయన మనల్ని ఆ రీతిగా తయారు చేస్తాడు ఆయనకే కృతజ్ఞత ఆయనకే సమస్త ఘనత మనం అర్పించుకుందాం అటువంటి జీవితంలో అటువంటి సేవలో పాపం మనం నడిపించాలని ప్రార్థన చేస్తాం పరశుధ్రవకు దేవ మీకు వందాలనైనా ప్రవ్వా మరి విశేషాలు మీరు ఈరోజు మాత్రం మాట్లాడారు అయినా ఆ యొక్క చివరి గడియ చివరి గంట గురించి మీరు ఈరోజు ఆ సమయమున ప్రవ్వ మరణం మరణకాండ స్టార్ట్ అవుతుందని చెప్పినారు అయినా ట్వెల్త్ డే మరణకాండ స్టార్ట్ ట్వెల్వ్ నైన్టీ డే అది కంప్లీట్ ముగిస్తుందని చూపిస్తారు వాటికి సంబంధించిన వాక్యాలు మేము చూడాలా ప్రాభ వాటిని చూసి స్వీకరించాలా అవును రాజా అనేక వాటిని ప్రకటించాలా ఎందుకంటే బెరియన్లు వీటిని పరిశీలించినారు ప్రాబ్ వాక్యాలు పరిశీలించి స్వీకరించిన మేము అట్లనే పరిశీలించి స్వీకరించాలా దాన్ని స్వీకరించాక మా జీవితంలో అవలంబించుకోవాలా వాటిని ఎమరు వేసుకోవాలా వాటిని ధ్యానించాలా దాని అనేకలకు మేము ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ రాకడ వరుచిద పరుచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్